మహాకృప గల దేవాన్ని బాధ కొందనాలు సూత్రం స్థూలు చెల్లించున్నాం తండ్రి కలి దేవా ఇదిగో ప్రభావ మరి సమయంలో మీ మీరు చూపించిన కృపను బట్టి కొందర సూత్రం చెల్లించాం ఇదిగో ప్రభావం ప్రతి బిడ్డను ఆశీదించండి బలపరచండి మాకు కావాలి సంప్రదీదించండి మరి ఇన్ని సువార్త ప్రతిపి డేవినే భాగం దయచేవ్ అసలు ఎనే స్థానం పెద్దవాళ్ళు ఎదుకుంటాం తాండ్రీ ఆమెన్ నీ చాలును నా ప్రభువా నీ కృప ఏ చాలు నీ కృప చాలును దేవా దేవా వ్యాదులు బహుగా బాధీన్ చేకూల క్షీణించే నను వ్యాదులు బహుగా బాధీన్ చేకూల క్షీణ చేరుణాశ కృపా చాల నీ కృప చేదను నేలాజీ వించేదను నా బంధువులు హింసించినను నా వారే నన్ను వెళ్ళి వేసినను నా బంధువులు హింసించినను వేరుశీ కృపా చాలృపాక్షిం ప్రేమతో నే నన రోచే పాపీ నైనా అనురాక్షి ప్రేమతో నీవో నోచ కరుణాశ నే కృపా చాలృపా చె నెలా జీ చేదన నీలా సామా దొట నీవే సుప మై మనకు ఈ సా దానము లేకు నీవే సో పై మన కరుణాశ నీ కృపా చాలృపా చే వించదనుజే వించదను నీ కృపాయను నా ప్రభువ నీ కృపను క్షణము నీకృపా నా దేవా Deva Hallelujah Praise the Lord with that Hallelujah Nive na prana Nive na sarvam Nive na divam Yes I am నినా సర్వం నివేలా జీవము ఎరు నీడు ప్రేమా నిలయా మరువలేదు नीद प्रहिमा निवुल लीला नी से हम निवेना प्राणमो निविना जीवमो निवेना सर्वमोचयमान नीवे मार्गं नीवेश नीवे, नीवे, नीवे, జీవ చోట కుారం మార్గే జీవే జీవీ చోట చోటకు ఆధారం నివే అపాయం రాకుంద nenu nenu aaradintun apayam rakunda kaam maadu nenu nenu aaradintun maruvaledu nenu prema viduvaledaya nisneham తోడు తోడు మర తోడు नीवे नीसि रेने लेख्यम तोडु निकलते चली मी नीवे ब्रतुकंतानी कोरके विलिंतो तो नीनु केनो आरा दिंतुं మరువలే మరువలే ప్రేమా నిఘ ప్రేమాహం నిణము నివేనా సర్వము నివేనా జీవము ఏ శయ్యా నినా ప్రాణము ప్రార్థిస్తాం పరిశుద్ధు తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతురగు దేవ మీకేస్తులు స్తోత్ర లేసయ్య ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభు మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు తండ్రి సమస్తం ఘనత మహిమ ప్రభులు మీకే చెల్లించుకుంటున్నాం నైనా ప్రవ్వ అందరూ ఎక్కడెక్కడో పరిగెత్తినారు కానీ మేము ఎక్కడ పరిగెత్తలేం అయినా ఎందుకంటే సమస్తం మీలో ఉంది నైనా కాబట్టి ప్రవ్వ సంపూర్ణంగా మీద ఆధారపడిల్ని అనుకొని జీవించే పిల్లలుగా మమ్మల్ని తయారు చేయమని నూతనమైన అభిషేకం అనుగరించండి కృపా వెంబడి కృపా మాకు నడిపించండి ఈ రీతిగా మీకు సాక్షాత్గా జీవించాలా మీ యొక్క వెలుగు నేరీతిగా మేము ప్రకటించాలో మాకు మార్గాలు చెప్పించండి అటు కృపా భాగ్యాన్ని కనుగరించి మా మహిమార్దంగా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ కొంతకాలం నుంచి నేను లక్ష మంది గురించి మాట్లాడుతున్నాను వీరి జీవితము ఒంటరి జీవితం నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేసిన ఎందుకు అది ఆత్మీయమైంది ఈ లోకస్తులు ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళు అది గ్రహించలేరన్నట్టు కాబట్టి నిన్ను గుర్తించారు ప్రతి క్షణం నీ మీద నిందలు మోపనికే ఉంటారు నువ్వు సత్యం ప్రకటిస్తావు కాబట్టి ఈ లోకానికి నచ్చదు అన్నట్టు కాబట్టి ప్రతి దశలో నువ్వు ప్రతి వాక్యంలో ప్రభుని చూపిస్తూ ఉంటావు కాబట్టి ఈ లోకానికి నచ్చదు అన్నట్టు ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాము సమస్త ఈ లోకాతీతమైన తాలంపులనన్నింటినీ ఆయనకి లోబరుస్తూ ఉంటాం కాబట్టి ప్రతిదీ వాక్యానికి లోబరుస్తాం కాబట్టి ఈ లోకస్తులు మనల్ని ఒప్పుకోరన్నట్టు సత్యం పక్ ప్రకటించేవాడిని ఈ లోకం ఒప్పుకోదు ఎందుకంటే ఈ లోకం అంతా అబద్ధంతో నిండే ఉంది మోసంతో నిండే ఉంది కాబట్టి నీకు ఎక్కడ సమాధానం ఉండదు ఈ లోకంలో ఒకసారి చూడండి యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ఎవరిదైనా కూడా చదవచ్చు టైం సేవింగ్ లాగా యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ముప్పై వచనం నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునిది నేను లోకమును జయించి ఉన్నానని కాబట్టి మనకి ఈ లోకంలో ఎక్కడ కూడా సమాధానం ఉండదు ఎందుకు అంటే ఏ స్టోక్ చెప్తుంటూ నాయందునే మల సర్జా ఫస్ట్ ఇది ముప్పై వచనం నా ఎందు మీకు సమాధానము కానట్లు మీతో చె ఈ వాక్యాలన్నీ ఏమని చెప్తున్నాయంటే ఏసు ప్రభు నందు తప్ప ఇంకా ఎక్కడా మనకి సమాధానం లేదు అదొక స్థలం అన్నట్టు దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఎక్కడా అంటే నేను చూపించినా అది ఏసు క్రీస్తు నామం అని సమర స్త్రీ తను మీరు ఎట్లా ఆరాధించాలో మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం ఈ ప్రశ్న నిజంగా నీకు తెలుసా నువ్వేం ఆరాధిస్తున్నావు అన్నప్పుడు ఆయన చూపించింది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరదయించాలో ఆత్మతోను సత్యంతో అన్నారు కాబట్టి ఆ నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఈశ్వరావు కాబట్టి అక్కడ తండ్రి కుమారుడు పరుశుధ ఆత్ముడు విషయాన్ని మనం గ్రహిస్తున్నాం దేవుడు ఆత్మ సత్యం కాబట్టి దేవుడు అంటే తండ్రి ఆత్మ ఉంది తంత సత్యం ఉంది అంటే ఈశ్వరరావు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు అక్కడ కాబట్టి ఆయనని ఆరాధించాల అక్కడే మనకి సమాధానం ఉంది ఈ లోకంలో ఉండదు నువ్వు ఎంతమందితో మాట్లాడినా ఎంతమంది నీకు ఆదరణకరంగా ఉన్నా నీకు సమాధానం రాదు ఏసు ప్రభులోనే సమాధానం అన్న విషయాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆయన జీవం దేవుడు అని మనకు తెలుసు కాబట్టి ఆయన మనతో పాటు ఉన్నాడు మనలో నివసిస్తున్నాడు అని ను దృఢ నిశ్చేత కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ పరిసరాలలో ఎటువంటి భయానకమైన స్థితులు ఉన్నా నువ్వు చెలించవు ఈ విషయం నువ్వు ఎప్పుడు గ్రహించాలా సేవలో నీ పరిసరాలలో గందరగోళాలు జరుగుతున్నా ఉపద్రం వస్తున్నా భూకంపాలు వస్తున్నా నువ్వు చెలించవు ఎందుకంటే నీకు అక్కడే అర్థమైపోతుంది నీలో యశ్రావు ఉండడం అయ్యో ఏమైపోతుంది అంటే యశ్వరావు లేనట్టు ఈ విషయాన్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలించాల అయితే మనకి ఆయనలోనే సమాధానం ఉంది ఆయన ఏమంటుండు ఒకసారి చూడండి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తుండు ఎందుకు మనకి ఈ సమాధానం వస్తుంది యోహాను సువార్త లూకా సువార్తలు ఒకసారి లూకా సువార్త మూడవ అధ్యాయం పదహార వచనం ఇది కేవలం లక్షా మందికి సంబంధించిన వాక్యం నేను మీకు మరోసారి హెచ్చరిస్తున్నాను కాబట్టి మీరు అందులో ఉన్నారా లేదా అనేది పరిశీలించుకోవాలా ఎందుకంటే కాలము ఎక్కడెక్కడో వెళ్ళినాం మనము ఎక్కడెక్కడో గుంపులలో ఉన్నాము ఒక్కొక్కరితోని గుర్తింపబడతా ఉన్నాం కానీ ఈ రోజు మటుకు నువ్వు సీరు నివాసి లాగా ఎందుకంటే లక్ష మంది తప్ప ఎవరు కూడా పరిశుద్ధంగా జీవిస్తలేరు ఇది ఉపమాన రీతిగా చెప్పబడ్డ సంఖ్య కరెక్ట్ గా లక్ష నలభై కాదు ఇది ఆత్మీయమైన చిహ్నం అన్నట్టు ప్రపంచం అంతటి నుంచి దేవుడు కొనుక్కున్నాడు అన్నట్టు లక్షా నలభై నాలుగు అంటే పన్నెండు పన్నెండు అని ఒకసారి నేను చూపించిన పన్నెండు గోత్రికులు పన్నెండు అపోస్తలలు వారికి సాదృశ్యం అన్నట్టు పన్నెండు గోత్రికులు అంటే పాత నిబంధనలో ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించిన వారిలో పన్నెండు గోత్రికులు తర్వాత కృత వచ్చినప్పుడు పన్నెండు అపోస్తలలు అయితే ఈ పన్నెండు గోత్రికల నుంచి ప్రవక్తలు వచ్చినట్లు నేను చూపించిన కొంతకాలం క్రిందట అదే రీతిగా ఎఫ్ఎస్ లో రాసిన పత్రికలు కూడా మనం చూసినాం మనం మన జీవితాలు ఎక్కడ కట్టబడ్డాయంటే అపోస్తలలు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద అని కాబట్టి నువ్వు నీ పునాది ఎక్కడ ఉంది అంటే అపోస్తలలు ప్రవక్తలు వేసిన పునాది ఆ పునాది వేసు ప్రవ్ అన్న విషయం మీకు తెలుసు అపోస్తలు అంటే పాత నిబంధన కాలపు ప్రవక్తలు మరియు క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తలలు వీళ్ళిద్దరూ కలిసి వేసిన పునాది మీద కట్టబడ్డ జీవితాలే పన్నెండింటు పన్నెండు లక్ష నలభై నాలుగు మంది అన్నట్టు బట్టి ఎవరు దేని గురించి చెప్పుకున్నా ఇస్సాల్ పదవి చెప్పుకున్నా మేము ఆ లక్ష నలభై నాలుగు వేల క్యాథలిక్స్ చెప్తారు కూడా కొంతమంది మేము ఆ లక్ష ఉంటారు కానీ అది వాళ్ళకి సంబంధించింది కాదు ఇది కేవలము సకల గోత్రముల నుంచి జన గొప్ప జనం నుంచి మనుషుల నుంచి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి దేవుడు స్పెషల్ గా కొనుక్కున్నాడు కొనుక్కోవడం అంటే చూడండి ఎందుకు కొనుక్కుంటారంటే నువ్వు షాప్కి పోయినప్పుడు మంచి గుంటనే కొనుక్కుంటారు వస్తువులు టమాటాలు కొనుక్కోవాలంటే మంచి టమాటాలు కొనుక్కుంటాం పనికిరని టమాటాలని పండని టమాటాలని పచ్చిగున్న టమాటాలను పడేస్తాం మంచిగా ఉన్న టమాటాలని ఏరుకుంటాం అట్లనే దేవుడు కూడా ఈ యొక్క ఉపమాన రీతిగా చెప్పబడింది ప్రపంచం అంతటి నుంచి ఒక చిన్న గుంపుని ఎన్నుకున్నాడు ఎందుకు అంటే ఈ ఒక్క గుంపు తప్ప ఎవరు కూడా ఆయన దృష్టికి పరిశుద్ధంగా లేరు అన్నట్టు వర్షిప్ చేసుకొని పాటలు పాడుకొని ప్రార్థనలు చేసుకొని ఉపాసులుండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఆయన కొరకు సమర్పించుకొని ఆయన చిత్తాన్ని గ్రహించిన నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగాల అంటే ఈ సత్యాన్ని ఎందుకు నువ్వు అటువంటి గుంపులో ఉంటావు నీ ఇంకా వేరే నీ జీవితంలో వేరే అంశం అంటే ఏం లేదు నీకు నన్ను హెచ్చింపబడాలి అంతే ఉంది అంశం కాబట్టి ప్రభుని హెచ్చిస్తూ ఆయన ప్రణాళికని నువ్వు పెన కొనసాగిస్తున్నావు దాన్ని నిర్వర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ గుంపులో ఉంటావు అన్నట్టు పాపంని అసహించుకుంటావు పాపిని ప్రేమిస్తావు ఆయన కూడా అటనే చేసిండు మనల్ని కాబట్టి ఆయన గుణగణాలు గడిగిన వాళ్ళం మనం అయితే లూకస్ వార్తలో ఒక ఉపమాన్ ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం ఏంది అంటే మండుచున్న వారము మనము అన్న విషయాన్ని ముఖ్యంగా నేను కొంతకాలం కిందట కూడా చూపించిన మండుచున్న వారు ఎవరు అనేది వారి పని ఏంది అనేది లక్ష నలభద్ నాలుగు వేల మంది మండుతున్న వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరితో పాటు ఉన్నారు మండుతున్న వాడి ఉన్నారు సీను పర్వతం మీద మండుతున్నవాడున్నాడు ఆయన అగ్ని నేత్రములు గలవాడు వాడు అప్పరచి పాదంలు గలవాడు ఆయన కండ్ల నుంచి అగ్ని వస్తుందన్నట్టు ఆయన శరీరం అంతా అగ్నిమయము అందుకు దేవదతలత నిచ్చలేకపోయారు కొన్ని వేల వేల ఆయన సృష్టించుకున్న వాళ్ళని కానీ ఆయనను చూడలేరు ఎందుకంటే ఆయన అంతగా దహించు అగ్ని అన్నట్టు ఆయనని చూస్తే ఆ కాలిపోతారు అన్నట్టు మనుషులు కాబట్టి ఎవరు చూడలేరు అన్నట్టు ఆయన అటువంటి అగ్నిలో ఉండేవాడు అన్నట్టు కాబట్టి మన ప్రభు అగ్నిమయమైన కాబట్టి దుష్టశక్తులు ఆయనకు భయపడేయరని కొన్ని విషయాలు చూపిస్తా మీకు ముఖ్యంగా లూకాసు వార్తలో మూడవ అధ్యాయంలో పదహార వచనంలో బాప్తిజమిచ్చి యోహాను ఒక ప్రవచనాన్ని చూపిస్తున్నాడు మనకి ఎవరైనా చదవచ్చు కూడా అది అక్కడ ఏమంటుండంటే నేను మీకు నీళ్ళలో చదువు చదువు యూహాను నేను నీకు యూహోను నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచుతున్నాను అయితే నాకంటే శక్తి అక్కడ వచ్చుతున్నాడు ఆయన చెప్పుల వారు విపుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును కాబట్టి యోహాను ప్రవచనం ఏంటంటే యేసు ప్రభు మనకి అభిషేకం ఇస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకము తర్వాత అగ్ని అభిషేకం అయితే నేను కొన్ని సంవత్సరాల కూడా చూపించినాయి వాటి అన్నిటినీ ఇవి ప్రోగ్రెసివ్ అంటే ఒకేసారి జరిగేవి కావు కొంత కాలానికి జరిగేవి ఆయన మెచ్చుకొని ఇచ్చేది ఉదాహరణకి నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే మరి అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు అది అది ప్రకృతి సహజంగా కూడా జరుగుతుంది ఆత్మీయం కూడా జరుగుతుంది ఈ లోకమే చాలా మంది ఏమనుకుంటారు తర్వాత కదా బ్రదర్ పరలోకం పోయినాం కదా ఆయన ఇచ్చేది కాదు పరలోకం ఎక్కడ ఉందంటే మీ మధ్యలోనే ఉంది అన్నాడు కాబట్టి టైం ముందుకు వెనకాలకి వెళ్తుంటది అమ్మ ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అంటాడు కాబట్టి దేవుని దృష్టిలో తీర్పు దినము దేవుని ఇంటి వద్దనే ఆరంభ కాలము వచ్చి ఉన్నది అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతుంటాడు ప్రజెంట్ టెన్స్ లో మాట్లాడతాడు ఫ్యూచర్ ని ప్రజెంట్ లాగా పట్టుకొస్తాడు ఇదే ఆశ్చర్యం ఎందుకంటే ఆయన టైం అవుట్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి స్పేస్ టైమ్ మ్యాటర్ అవుట్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్న ఎట్లన ముందుకు వెనకలిగి ముందుకు వెనకలిగి తీసుకొని రాగలడు ఉదాహరణకి ఆయన మరణము రెండు వేల సంవత్సరం క్రితం అంటే పౌలు జ్ఞాపకం చేస్తాడు జగత్పునదులు వేయబడక ముందే గొర్ర పిల్ల అంటే జగత్ పునదులు వేయబడక ముందు ఆ యొక్క సిల్వ మరణాన్ని తీసుకొని వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం పెట్టిండు దేవుడు టైంలో ఆయనకి ఆయనకి ఇష్టం అది మనం ప్రశ్నించొద్దు ఎందుకంటే మనము ఆయన సృష్టిలోని భాగం కాబట్టి మనము కేవలము ఆయన ఆయన జ్ఞానాన్ని అంత ఎంత జ్ఞానము అని ఆయనని గనపరుస్తూనే ఉంటాం మనం ప్రశ్నించే వాళ్ళం ప్రశ్నిస్తే వానికి ప్రేమతో జవాబిస్తాము కానీ అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ఆయన అగ్ని ఆత్మతోనూ అగ్నిలోనూ బాప్సం ఇచ్చును కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఇచ్చేది అందుకే నువ్వు డైరెక్ట్ చేసుకొని అడుతూ నాకు నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం గురించి నైనా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఏం జరుగుతుంది తెలుసా నీలో ఫలాలు రావాలా ఆత్మ ఫలాలు కనిపించాలా నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేసిన గతంలో నువ్వు రక్షణానుభవం ఉన్నదా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఫలించినప్పుడే ఆత్మ నీలో ఉన్నప్పుడే ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము ఆశ ఆశా నిగ్రహము మంచితనము ఇవన్నీ ఫలములు అన్నట్టు ఆత్మఫలం అంటాం ప్లూరల్ కాదు సింగులరే ఆత్మఫలము అంటాం ఈ ఆత్మఫలము లేని వాడికి రక్షణ అనుభవం లేదన్నట్టు అని కూడా చూపించింది ఎందుకంటే నువ్వు ఫలించలే ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడని అన్నాడు కాబట్టి రక్షణ అనుభవం లేని వారు ఫలించరు రక్షణ అనుభవం ఉన్న వాళ్ళు ఫలించాలా అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలా అయితే నువ్వు ఫలించే కొద్దీ చివరిగా నీకు అగ్ని అభిషేకం నువ్వు ఫలించకపోతే నీకు ఆ దశకి రావన్నట్టు ఈరోజు ఆత్మీయ స్థితిలో ఉన్న క్రైస్తల గురించి మనం చెప్పినప్పుడు ఎందుకు అగ్ని అభిషేకం వరకు అసలు వాళ్ళు అక్కడికే తృప్తి పడ్డారు అన్నట్టు ఆత్మఫలాలకు ఆత్మఫలాల దగ్గరనే ఆగిపోయినరు ఇంకా వాళ్ళు అగ్ని చేత అభిషేకం పొందాలా అనేది తెలు తెలుసుకోలేకపోయారు అది మనం చూసినాం ప్రటాన్ గ్రంథం ఏడవ అధ్యాయ పద్నాలుగవ అధ్యాయంలో ఆయన తన బిడ్డలని ప్రపంచం నుంచి ఏరుకొని వారిని సీల్ చేసుకున్నాడు సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అన్న వాక్యంలో చూస్తారు మీరు ఇవన్నీ కాబట్టి ఈ లక్ష మందిని ఆయన అగ్ని ముద్రించుకున్నాడు అనట్టు అగ్ని అభిషేకం చేత సీలింగ్ అంటాం అగ్నితోనే సీల్ చేస్తారు కదా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ అగ్నితోనే సీల్ చేస్తారు ఒక గేట్ని సీల్ చేయాలన్నా అగ్నితో వెల్డింగ్ చేసి పడేస్తారు అన్నట్టు అట్లనే ఏది సీల్ చేయాలన్నా అగ్నితోనే సీల్ చేస్తారు అది విధానం ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయంగా కానీ కానీ ఈ అగ్ని వేరే ఇది పరిశుద్ధ అగ్ని ఈ పరిశుద్ధ అగ్నితో నిన్ను ముద్రించుకుంటాడు అందుకు దుష్టుడు నిన్ను ముట్టలేడని నేను ప్రటన గ్రంథం పన్నెండవదేళ్ళ చూపించగలిగిన నీ ని కుడి పక్కన వేయడం పక్కన అంటారు మీకు తెలుసా వాక్యం వెయ్యి మంది పడ్డాను పదివేల మంది కుళ్ళను ఏ అబ్యం నీకు ఎందుకు రాదు అంటే నువ్వు సీల్ చేయబడ్డావు కాబట్టి కాబట్టి వాడు నిన్ను ఏమి చేయలేక నీ చుట్టుపక్కల ఉన్న వారిని నీ రక్త సంబంధికులని నీ బంధువుల నీ నీ సేవా పరిచయలు ఉన్న వారిని కొడతా ఉంటాడు వాడు అది నీకు బాధకరంగా ఉంటుంది ఎందుకంటే వారి బాధనే నీ బాధ అన్నట్టు లక్ష మంది బాధ ఏంది అంటే గొప్ప జన సమూహము శ్రమలుగుండా పోయి హతసాక్షులు కావడమే యేసుప్రభు యొక్క బాధ కూడా అదే ఆ బాధ నీకెందుకు వర్తించింది సంక్రమించింది అంటే ను ఆయన బిడ్డవు కాబట్టి ఆయన ఆత్మ పొందుకున్న కాబట్టి ఆత్మ పొందుకున్నదాన్నవు కాబట్టి నీకు ఆ బాధ ఉంటుంది అన్నట్టు ఒక దేవుని బిడ్డ శ్రమ అనుభవిస్తుంటే నువ్వు భరించలేవు ఎట్లా ఉపశమనం కల్పించాలా వీరికి డైరెక్ట్గా సహాయపడేది కాదు కదా సహాయపడినా ఉపశమనం కాదు వారికి ఒక సొల్యూషన్ ఒక మార్గం చూపిస్తావు ఏసుప్రభు మార్గం దాంట్లో వాళ్ళు పోతేనే వాళ్ళకి విడుదల కలుపుతుంది అన్నట్టు కాబట్టి ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్సమిచ్చును ఎందుకంటే ఇది చివరి అభిషేకం అన్నట్టు సీలింగ్ ఈ లక్ష మందికి ఆ సీలింగ్ ఉంటుంది కానీ గొప్ప జనములో అగ్ని ఆత్మ అభిషేకమే ఉంటది కానీ దురదృష్టం ఏంటంటే ఆత్మాభిషేకం ఉండి కూడా ఫలించలేదని నేను ఇద్దరు సాక్షుల గురించి చూపించిన వాక్యం వారు వీరికి ఆ వర్షం కూరయకుండా ఆగుటకు వారికి అధికారం ఉంది ఆకాశం నుంచి అగ్ని కుమరించుటకు వరగండుకు అటువంటి అధికారాలు ఉన్నాయి వాళ్ళకి అంటే మోషే ఏలియాలకి ఎటువంటి పవర్ ఉందో అటువంటి పవర్ ఉంది కానీ వాళ్ళు వాడలేదని చూపించిన వాక్యంలో వాళ్ళు వాడలేదు ఇద్దరు సాక్షులు అంటే ఆ సాక్షులు గొప్ప జన సాదృశ్యం వారు అవి వాడ వాడక ముందే వాళ్ళు హత సాక్షులైనట్టు నేను చూపించిన వాక్యం వాళ్ళు వాడుకోలేకపోయినారు దేవుడిచ్చిన ఆ పవర్ని కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది దగ్గర ఉన్నది ఆ పవర్ కానీ వాళ్ళు దుర్వినియోగం చేసుకోవాలన్నట్టు మనం ఇష్టానుసారంగా వాడమన్నట్టు దేవుని యొక్క పవర్ని అది ప్రార్థన పూర్వకంగా వాడతాం ఎవరి జీవితంలో పోవాలనో వారి జీవితంలోనే అది కార్యలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు మనం వాడినప్పుడు దుర దాన్ని దుర్వినియోగం చేసుకోమన్నట్టు ఆ తలాంతులని అయితే ఈ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే మరోసారి చదువుదారు మత్తవార్త మూడవ అధ్యాయము వార్త కదమ్ అది అయిపోయింది కదా ఇప్పుడు మారు మనసు నిమిత్తము నేను నెలల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే చదువు చదువు అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తి అయితే ఇక్కడ కొంత ఎక్స్ట్రా పాయింట్ ఉంది ఇక్కడ ఏంది అంటే మారు మనసు నిమిత్తమై బాప్సమిస్తున్నాడు ఆయన యోహన్ భక్తులు చెప్తున్నాడు మారు నిమిత్తమైన పాప్సం ఇస్తున్నాడు కానీ ఏసు అప్పటికి ఇంకా చనిపోలేదని నేను కొన్నిసార్లు జ్ఞాపకం చేసిన మీకు ఆయన చనిపోక పొందిన బాప్తిజం పేరు మారు నిమిత్తమైన బాప్తిజం అది అప్పస్ల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తాడు దేవుడు పౌలు అయితే మన ప్రభు మరణించినాక కలిగే బాప్తి స్వము ఆ కార్యంలో పేతూరు చెప్తున్నాడు ప్రతివాడు మారుమన్స్ నిమిత్తమై ప్రతివాడు పాప నిమిత్తమై యేసుకృష్ణ పాపసం అన్నాడు అయితే బాప్తిజం ఇచ్చి వ్యూహానిచ్చిన మా పాప బాప్తి స్వము అంటే నువ్వు మార్పు చెందిన అంతే కానీ నీ పాపాలు క్షమించబడలేదు అన్నట్టు మొదటి బాప్తిజంలో కానీ యేసు ప్రభు మరణించినాక జరిగే బాప్తీస్ మనము పాపక్షమాపణ నిమిత్తమైంది అయితే పాప మారు మనసు పొందినాక పాపక్షమాపణ పొందినాక జరిగేది ఇవన్నీ ప్రా ఈ యొక్క అభిషేకాలు అన్నట్టు క్రమేణ ఒకదాని ఒకటి అయితే అగ్ని అభిషేకము పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే వారు ఒక్క క్షణం కూర్చలేరు అన్నట్టు ఎందుకంటే అది అగ్ని ఉంటుంది అది వాళ్ళు మండుతా ఉంటది అది మండి మండి బయటికి రావాలా కదా అది లోపలనే మండుతా ఉంటే నువ్వు భరించలేవు అన్నట్టు అది నేను చూపిస్తా కొంతసేపట్లో అయితే మత్తవార్త పదకొండవ పదిహేడవ అధ్యాయంలో యేసుప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తుండే చూడండి అప్పుడు ఏం జరిగిందన్నట్టి మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం ఇప్పుడు మత్తవార్త పదిహేడవ అధ్యాయము అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతములుగా పోయి వారి ఎదుట రూపాంతము పొందాను కాబట్టి ఆరు దిన ముఖము ఆరు దినాల తర్వాత జరిగేది అన్నట్టు ఇది కాబట్టి ఆరు అన్నప్పుడు మనకు తెలుసు బూరల తీర్పులో చూసినాం ఆరవ బూరలో ఇంత భయంకరమైన పరిస్థితి అనేది లోకాతీతంగా లోకంలో ఏం జరుగుతా అని ఆరవ బూరకి అత సాక్షులు అవ్వడం అనేది చూస్తున్నాం అయితే ఏడవ దినం విశ్రాంతికి సంబంధించింది కాబట్టి ఆరు దినంల తర్వాత యేసు ప్రభు ఏం చేసిండు తన ఇద్దరు శిష్యులను తీసుకొని పోయిండు ఆ కొండ మీదికి రూపాంతరం అంటే తన దైవత్వాన్ని చూపిస్తుండ తన దైవత్వాన్ని చూపిస్తుంటూ అప్పుడు ఏమైందంటే ఆయన దగ్గరికి ఏమొచ్చ ఎవరొచ్చారు చూడండి చదవండి ఆయన సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది కాబట్టి ఆయన సూర్యుని వాళ్ళే దాని తర్వాత తెల్లగా మెరుపు వెలుగు అన్నట్టు ఆయన వెలుగుమయం అక్కడ కనిపిస్తూ అన్నట్టు ఇద్దరు కనిపిస్తున్నారు ఎవరు మోషే మరియు ఏలియాలు అయితే ఈ విషయము ఇక్కడ మనం చివరికి చూసేది ఏంటంటే మొదట మోసే కనిపిస్తుండే దాని ఏలియా కనిపిస్తున్నాడు వాళ్ళు ఏం అనేది మనకి ఈ రోజు వరకు కూడా తెలియదు ఎందుకంటే ఎక్కడ కూడా లేదు కానీ మనము ఒకటి గ్రహించాలి మోషే మోషే మరియు ఎలియా వీరి జీవన విధానము వీరి సేవా పరిచర్య వాటి వాటికి సంబంధించిన విషయాలు ధ్యానించడాలా వాళ్ళు చర్చించడాలనేసి నేను అనుకుంటున్నా అది ఏంటంటే మోసే జీవితం చూసినప్పుడు ఆయన ముఖ్యంగా ఆ ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినాక హోరేబు ప్రాంతం తర్వాత లేక మిద్యానికి పోయినాక అక్కడ ఇత్రో గృహం చేరినాక తన జీవితంలో మార్పులు రావడం ఆ యొక్క పర్వతం మీద హోరేబు పర్వతం మీద పోవడము అక్కడ దేవునితో సంభాషించడము ఇవన్నీ జరిగినాక ఏం జరిగింది ఆయనని దేవుడు ఒక విమోచకుని లాగా అంటే క్రీస్తుకు నీడ వంటి వాణి వల్లే అయితే ఆ ఐగుప్తులో ఐగుప్తికి తిరిగి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయాక ఏం జరిగింది ఫరోతో సంభాషిస్తుంది మోషే జీవితం అంతా నీటి మయమై ఉంటుంది అన్నట్టు మనం అది గమనిస్తూ ఉంటాం ఆయన పుట్టికినప్పుడు ఆయన ఆ యొక్క జమ్ము పెట్టి ఆ యొక్క విడిచివేయబడడం దాని తర్వాత ఫరో కుమార్తె అతన్ని తీసుకొని పెంచుకోవడం అంత నీళ్ళకు సంబంధించింది మోసే జీవితం అంతా నీటితో అన్నట్టు నీటి నీటికి సంబంధించిన జీవితం ఉపమాన రీతికి చూస్తాం అయితే ఆయన ఫరోతో మాట్లాడటప్పుడు నీళ్ళని రక్తంగా మార్చినట్లు మనం చూస్తాం కానీ ఏ సుప్రోగ జీవితంలో మనం చూసినాం ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినట్లు సంపూర్ణత అన్నట్టు అంటే మూష కంటే శ్రేష్ఠుడు అన్న అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అదే రీతిగా మూషే ప్రతిదీ నీళ్ళ నుంచి తీసినట్టు మనం చూస్తాం నీళ్ళని రక్తంగా మార్చడము ఆ నీళ్ళ నుంచి కప్పలు బయటికి రావడము ప్రతిదీ నీళ్ళకు సంబంధించింది ఆయన సేవ జీవితం అదే రీతిగా ఎర్ర సముద్రము పాయలు కావడం నీళ్లు దాని తర్వాత ఆరణ్య మార్గంలో దాహమైనప్పుడు వాళ్ళు ఏం చేశారు మీకు తెలుసు నీళ్లు చేదుగా వినయి దాని తర్వాత ఏమైందో మీకు తెలుసు నీళ్లు మధురంగా మారడం దాని తర్వాత తప్పి మరోసారి అప్పుడు ఆ బండని అతను కొట్టినప్పుడు బండలో నీళ్లు రావడం ఆయన సేవ అంతా నీటికి సాదృశ్యం అన్నట్టు నీళ్లకు సాదృశ్యం కానీ తెలుసు నీళ్ళు నిర్మలంగా ఉంటాయి అవి చెలించవు కానీ అది ఒక్కసారి తుఫాన్ లాగా లేచినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు అన్నట్టు కానీ మోషే జీవితంలో మటుకు నిర్మలత్వమేగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సీనాయ పర్వతం దగ్గర మనం చూసినాం దేవుడు చంపాలని తీర్మానించుకోండి ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞను ఉల్లంఘించరు అప్పుడే ఆజ్ఞ చేసి వాగ్దానం చేసిండ్రు చేసి వాగ్దానాన్ని ఉల్లంఘించారు ఆ ఉల్లంఘించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు చనిపోవాల కానీ మూషే దేవునికి మనుషులకి మధ్యలో నిలబడి వారిని వారి పక్షంగా విజ్ఞాపన చేసి వారిని మరణించనీయకుండా కాపాడండి ఇవన్నీ ఏసుపులకి సాదృశ్యం అంటే నీడ వంటి వాడు కాబట్టి నిజ స్వరూపము మన ప్రభులనే ఉంది కాబట్టి మోసే నీళ్ళకి సాదృశ్యం లేక ధర్మశాస్త్రానికి సాదృశ్యం లేక వాక్యానికి సాదృశ్యం అని కానీ ఆయనలో బహుగా తగ్గింపు జీవితం తన ఇంత ఇంతటిలో ఎంతో ఏమని చూస్తామైనా తన గురించి నమ్మకమైన నమ్మకమైన వాడు తర్వాత ఆయన ఎక్కడ కూడా కోపించినట్లు ఒక్క స్థలంలో చూడడం మనం ఒకటే స్థలంలో చూస్తాం ఒకటే స్థలంలో చూస్తాం ఆయన సేవ బహు భయంకరమైన సేవ ఎందుకంటే ఆరు లక్షల మందిని ఐగుర్ నుంచి బయటి తీసుకురావడం అంత ఈజీ కాదు ఎంతగా ఓర్పు సానాలు కలిగి ఉండాల ఆయన సేవలో నీళ్లు కదా కాబట్టి చల్లగుండేవాడు అన్నిటిని సహించేవాడు అన్నిటిని భరించేవాడు ఎంత కోపం వచ్చినా నీళ్లు కదా చల్లార్చేస్తాయి కానీ ఏలియా విషయం అట్లా మనం చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఏలియా సేవ అంతా అగ్నితో కూడింది ఆయన స్టార్టింగ్ స్టార్టింగే అగ్ని ఆయనలో విపరీతమైన మంట ఉంది ఏలియాలో అది మండుతనే ఉంది తన హృదయం మీద బలిపిట్టం మీద మండుతూనే ఉంది దివారాత్రలో మండుతా ఆయన ఆయన చూస్తే గజ గజ వనికేటోళ్ళు మనుషులు ఎందుకంటే ఈయన నోట్ల నుంచి ఏం వచ్చినా ఫినిష్ మన పని అని అంత భయంకరం ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిప్సీయుడైన ఏలియా అహద్దుకు వచ్చి యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలీ దేవుడైన ఆ జీవం యహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను బంద్ అన్నట్టు ఏలియా సేవ పరిచర్యలో నీళ్లు బంద్ అన్నట్టు మంచు వర్షం కూడా పడదు ఒక్క చిక్క నీళ్లు ఉండదు దాని వల్ల కాబట్టి ఏలియా సేవ పరిచర్య అంత అగ్నితో కూడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఆయనలో అగ్ని ఉన్నది అది నోట్ల నుంచి వచ్చిందంటే బయటికి ఆయన వాకు ఎదుటివాడు కాలిపోవాల్సిందే అంత పవర్ఫుల్ అగ్ని అది మనం చూస్తాం త్వరలో చూడండి ఒకసారి ఇద్దరు గొప్ప దైవజనులు గొప్ప సేవకులు గొప్ప ప్రవక్తలను కూడా మనకు తెలుసు ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం ఏలియా మోషే గురించి మాట్లాడుతున్నాం మోసే బానిసంలో నుంచి సెలవుని బయట తీసుకొచ్చిండు కానీ ఏలియా ఏం చేసిండు ఒక ఛాలెంజ్ చేసిండు ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ వచనం అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఏమని మాట్లాడుతుండో వినండి ఇప్పుడు ఏలియా సేవ పరిచయం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు కాబట్టి గొప్ప రెండు తలంపుల మధ్యలో ఉంటుంది అన్నట్టు అది గ్రహించగలవా నీకు తెలుసు రెండు తలంపు ఒక దిక్కు దేవుణ్ణి సేవించడం ఇంకో దిక్కు లోకాతీతంగా జీవించడం ఒక దిక్కు దేవుణ్ణి ఇంకో దిక్కు బయలుదేవతని ఆయన కాలంలో కాబట్టి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఎంత కాలం మీరు ఎరువుపకం ఉంటారు ఆయనకి భరించలేకపోతుంది ఇంకా ఆయన ఆయన కోపము రగులు ముందు ఆయన మనుషులతో మాట్లాడుతున్నాడు ఎన్నాళ్ళు మీరు ఇట్లుంటారు హౌ లాంగ్ హౌ లాంగ్ హాల్ట్ ఈ బిట్వీన్ టూ ఒపీనియన్స్ ఇప్పుడు చదువారు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి భయానికి ఎన్నాళ్ళు మీరు ఇట్లా ఉంటారు రెండు మనసు ద్విమనస్కం అంటాం కదా రెండు మనుషుల మధ్యలో ఉంటారు ఎన్నాళ్ళు ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది అవుతుందా కాదా అయ్యో నాకు ఏమైపోతుందో ఒక దిక్కు ప్రార్థన చేస్తాం ప్రవ్వ మమ్మల్ని ఆశ్రయించి ప్రవ్వా అంటాం ప్రేరణించి బయటకు వచ్చినాక అనుమానం అవుతుందో కాదు అని ఈరోజు ఎందుకు మన ప్రార్థనలకి జవాబు రాదంటే ఇదే పరిస్థితి ద్విమనస్కం అన్ని పొందినమని ప్రార్థించమంటాడు ప్రవ్వా అన్ని పొందినమని ప్రార్థించమన్నావు నేను ప్రార్థించిన వందనాలు ప్రవ్వ అని బయటకు వచ్చినాక హలో బ్రదర్ ఎట్లున్నావు బ్రదర్ అంటే ఏం బ్రదర్ అంతా ఇట్లున్నాయి బ్రదర్ పరిస్థితులు అట్లున్నాయి పరిస్థితులు ఉద్యోగాలు ఇట్లున్నాయి బ్రదర్ కుటుంబాలు ఇట్లున్నాయి బ్రదర్ అంతవరకు నువ్వు చేసిన ప్రార్థనలో నీ విశ్వాసం చూపించినావు ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చేసినావు ప్రభులోనే ఉండాలనేసి మనం ఇందాక చూస్తేం కదా యోహాన్సు వార్త పదహారవ అధ్యాయంలో ముప్పై మూడవ క్షణంలో సమాధానం ఈ లోకంలో ఎక్కడుండే సమాధానం ప్రతి క్షణము నిన్ను ప్రశ్నించినా కానీ మనుషులు ఆశ్రయించకుంటే యహోవన్ ఆశ్రయించడం వాక్యం ఉంది కాబట్టి నేను ప్రభుకే జ్ఞాపకం చేసుకుంటాను నా సమస్యలు మనుషులకు చెప్పను నేను ఎవరికి చెప్పను నేను సమస్యలు సరే కొందరు చెప్పాలి నేను ఎప్పుడన్నా చూపిస్తే ఇప్పుడు చెప్పాను కానీ ప్రార్థనలో ప్రభుకి చెప్పుకోవాలని సమస్య తర్వాత ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదిగే నీ విజ్ఞాపనలు నీ ప్రార్థనలు సంపూర్తి ఎదగాల మార్పు చెందల ఆత్మీయంగా బెగ్గింగ్ లాగా చెయ్యొద్దు ప్రార్థన చాలా మంది బెగ్గింగ్ లాగా చేస్తుంటారు అంటే ఏదో నేను ఏదో భిక్ష ఆడుకుంటున్నట్లు ప్రార్థన చేయండి నేను ప్రవ్వా నాకు ఈ ప్రభా దయచేయి ప్రవ్వ నువ్వు నీ అంటూ ప్రభ నీకు తెలిసిన అవసతు లేదు క్షణం మెచ్యూరిటీ నీ ప్రార్థనలో మార్పు ప్రభా నీకు తెలుసు ప్రభా నాకు ఏదో అవసరమో ఆలస్యము అవుతుంది అని నేను అనుకోను తగిన సమలనే నువ్వు ఇస్తావు అది నాకు తెలుసు ప్రవ్వ కానీ ఇది సహించేలాగా నీ కృప నాకు అనుగ్రహించు ప్రవ్వ అని ఒక ప్రార్థన చేసుకుంటాం అంటే నీ ప్రార్థనలో కూడా మార్పు వస్తూ ఉందన్నట్టు ఇరవై సంవత్సరాల క్రితం చేసిన ప్రార్థన కాదు నీ దీరో ఇరవై సంవత్సరాల క్రితం ప్రార్థన చేసినావు పసిపిల్లలాగా కానీ ఇప్పుడు పరిశుధాత్మ నడిపింపులో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నావు గంటలు గంటలు ఒకసారి మూడు గంటలు చేస్తావు ఒకసారి నాలుగు గంటలు చేస్తావు ఒకసారి ఏడు గంటలు చేస్తావు నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నా ఏ రోజన్నా ఒకరోజు నాన్ స్టాప్ సెవెన్ అవర్స్ చేసి చూడండి ఏం జరుగుతుంది మీ పరిస్థితి ఎందుకు నేను ఇంతకాలం చేయలేకపోయినాను అని బాధపడతారు మీరు మీరు పర్లోకము మొత్తం దిగి రావడం చూస్తారు మీరు మీ చుట్టూ దేవదూతల పాటలు వాళ్ళు పాడుతున్న పాటలు అవి వినిపిస్తాయి మీకు ఆ అనుభవము మీరు పొందలేకపోతున్నారు ఎందుకు మీరు ఎక్కువసేపు ప్రార్థనలు గడపలేకపోతున్నారు కనీసం నేను చెప్పిన ఒక మూడు గంటలన్నా చేయండి ఐదు గంటలన్నా చేయండి ఏడు గంటలు చేయండి చివరికి ఒక్క గంటన్నా చేయండి రోజుకి కనీసం ఈ రెండున్నర గంటలైనా చేయండి ఎనిమిది గంటలు ఉద్యోగం చేసుకుంటావు పన్నెండు గంటలు ఇంట్లో ఉంటావు ఎనిమిది పన్నెండు అంటే ఇరవై గంటలు నీ కొరకు పెట్టుకున్నావు ఇంకా నాలుగు గంటలు ఉన్నాయి ఆ నాలుగు గంటలలో ఎంతసేపు నువ్వు దేవుని సన్నుల సమయం గడపగలవు గడపకపోతే మటుకు నీకు పర్లోకప్పు దర్శనాలు పర్లోకప్పు అనుభవాలు జరగవు ఎందుకంటే ఎనిమిది గంటలు నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఈ లోకపు అనుభవాలే నీకు జరుగుతున్నాయి ఆ ఎనిమిది గంటలు నువ్వు ప్రార్థనలో కూర్చొని నీకు పట్లోకపో అనుభవాలు జరిగేవి ఎప్పుడో అవి ఆలస్యం అయిపోయినాయి అంటే ఎన్నెన్నో అద్భుతాలు నువ్వు చూడాల్సింది నువ్వు అవన్నీ పోగొట్టుకున్నావు అది మనం చూస్తాం కదయ్యా యాకబు జీవితంలో దేవుడు ఎందుకు అంతను కొట్లాడి పెనుగులాడి మీకు తెలుసు దేవుని దూత నువ్వు వేస్ట్ చేసినావు నన్ను పుట్టనీయకుండా నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసి నేను పని రెండో బారే కొరకు ట్వంటీ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నావు అదే రీతి నేను చూపించిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను నీ సంతానాన్ని వాపస్ తీసుకొస్తాడు అబ్రామ్ తోని కానీ నాలుగు కంటే ఎక్కువైన సంవత్సరాలు నేను చూపించిన ఎందుకు అంటే మోస్ట్ వేస్ట్ చేసేయండి ఫార్టీ ఇయర్స్ అని దేవుడు మనందరి జీవితాలలో ఇంకొక అవకాశం ఇస్తా సరే క్రొత్త నిబంధన మనం ఉన్నాం కాబట్టి ఆయన సహించే దేవుడు సహిస్తానే ఉంటాడు మనల్ని కానీ నీ జీవితంలో రావాల్సిన మేలని నువ్వే ఆలస్యం చేసుకున్నావేమో కొన్నిసార్లు నువ్వు దానికి ఆయన చూపించిన దాని దానికి విధేయత చూపించకపోవడం వలన ఆయన ఆయన ప్రణాళికకి నువ్వు విధేయత చూపించకపోవడం వలన నీ జీవితంలో చాలా ఆలస్యం అయిపోయినాయేమో అనుకో ఒకవేళ నేను నాకు తెలుసు నా జీవితంలో ఎన్ని ఆలస్యం నేను చేసిన డిలేస్ కోర్కు అందుకు ఇప్పుడు చేయనన్నట్టు సెకండ్ ఛాన్స్ తీసుకున్నాను కాబట్టి నేను డిలే చేయనన్నట్టు ఏలియా విషయంలో మనం అదే చూస్తున్నాము ఆయన ఎక్కడ ఆలస్యం చేయలే ఎక్కడ కూడా మనం ఆయన ఆలస్యం చేసినట్లు మనం చూడం ఆయన అడుగు పెడితేనే వర్షం ఆగిపోయింది ఆయన అడుగు పెడితే ఒకసారి చూడండి ఏ పద్దెనిమిది అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగవ తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవ నామమును బట్టి ప్రార్థనా చేయుదను ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరినూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చేరి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అన్నా ఓకే అన్న అతడు ఇలాగునా ప్రార్థన చేయిచుండగా యహోవ అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక నీళ్లను ఆరిపోజేసాను చూడండి ఆయన ప్రార్థన ఎట్లుంది ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు ప్రార్థన ఇంకా చేస్తూనే ఉన్నాడు కంప్లీట్ చేయకముందే అగ్నిది వచ్చింది ఆయన అగ్నిమయమైన సేవ ఎందుకంటే నీ ప్రభువు దహించు అగ్ని నీ దేవుడు దహించు అగ్ని మళ్ళీ అటువంటి దేవుడిని ధరించుకున్న నువ్వు నీలో ఉత్తగా ఉంటుంది అనుకుంటున్నావు అగ్ని అందుకు మనము అనేక పర్యలు చెప్తా ఉంటాము నువ్వు జాగ్రత్తగా ఉండాలా నీ నోట్ల నుంచి ఆశీర్వచనాలు తప్ప శాపవచనాలు రావద్దు అని ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు ఆయన ద్వారానే కదా ధర్మశాస్త్రాలన్నీ మనకు అనుగ్రహించబట్టాయి ఐదు పుస్తకాలు మోసె రచించిన ఐదు పుస్తకాలు దాని కొన్ని కీర్తనలు మోష రచించినవి అవన్నీ ఆది కాండము సంఖ్యాకాండము లేవి ఇవన్నీ ఆయన రాసినాయి వాక్యానికి సాదృశ్యం రక్షకుని మనకు కనిపిస్తా ఉన్నాడు ఏసుప్రభు మొదటి రాకడికి సూచనలాగా కనిపిస్తుండే ఆయన మోషే కాని ఏలియా మటుకు ఏసుప్రభు యొక్క రెండవ రాకడికి సూచన ఆయన అందుకు అక్కడ ఉపమాన రీతికి మనం చూపిస్తున్నాడు నేను మీ ఇద్దరికి మధ్యలో ఉన్నవాడిని మీకంటే శ్రేష్ఠుని అని చూపిస్తా ఉన్నాడు అదే రీతిగా ఏలియా అగ్ని అంటే అగ్ని అంటే తీర్పుకు సాదృశ్యం కాబట్టి బూరల తీర్పు అంతా అగ్నితో కదా మొదటి బూర మొదలుకొని ఆరో బూర వరకు అంతా అగ్నిగా అనిపిస్తుంటుంది మనకి ఎక్కడ చూసినా కాబట్టి ఏలియా సేవ జీవనమంతా అగ్నికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తాం ఒకసారి పద్దెనిమిదో వచనం చూడండి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో వచనం అన్నా ఆన్ బ్రదర్ అతడు నేను కాను ఎహోవా ఆజ్ఞలను కై కొనక బయలు దేవతను అనుసరించు నీ తండ్రి ఇంటి వారును వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు కాబట్టి ఈయన తీర్పు ప్రకటించే వాడిలాగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఏలియా ఏలియ అగ్నిమయమైంది అగ్ని తీర్పుకు సాదృశ్యం కాబట్టి దాని ఎదుట ఏది నిలబడలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అక్కడ తర్వాత కూడా మనం చూస్తాము ఈయన సేవ పరిచర్యలో ఎట్లా దహించి అగ్ని దిగి వచ్చింది ఎవరు చెప్పగలరు రెండవ రాజుల గ్రంథం చూడు బ్రదర్ రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఫస్ట్ నుంచి చదవాలన్నా పదవ వచ్చిన అందుకు ఏలియా నేను దైవజడునైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ ఏపది మందిని దహించునుగాక అని ఏ పది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాణ్ణి ఏపది మందిని దహించను తీర్పుకి సంబంధించిన వాడిన ఏలియా కాబట్టి ఏసుప్రభు రెండవరాకడ తీర్పుకు సంబంధించింది అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మొదట యాభై మంది కాల్చి వేయబడ్డారు తర్వాత వర్షాలలో మీరు చూస్తే రెండవ అధిపతి కూడా వస్తున్నాడు వాడు కూడా యాభై మందిని పట్టుకొస్తున్నాడు ఆ సెకండ్ టైం మనుషులు కూడా అగ్ని దిగి రావడం చూడు బ్రదర్ చదువు అక్కడ మరలా రాజు ఏ మంది మీద అధిపతి అయినా మరి ఒకరిని వాణ్ణి మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడను అందుకు ఏలియా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ ఏపది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని వాని ఏపది మందిని దహించను అవటి తీర్పుకి సంబంధించినది ఏలియా జీవితంలో తీర్పు ఆ రీతిగా ఉంటుంది అనేది అయితే ఈ అధిపతుల దగ్గర ఉన్న గుణగణం గురించి మనం చూపించిన ఇంతకు ముందుగా నేను చూపించిన ఈ మొదటి రెండు గుంపులు సర్పంలకు తేలిక సాదృశ్యం ఉపమాన రీతిగా నేను చూపించిన ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా వచ్చి మర్యాదగా మాట్లాడిన వాళ్ళు కాదని కూడా నేను గతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన కానీ మూడో గుంపు వస్తుంది చూడండి ఇప్పుడు మూడో గుంపు ఇంకను రాజు ఏ పది మందికి అధిపతి అయిన ఒకరిని వాణ్ణి ఏ పది మందితో కూడా ఏ మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలి ఎదుట మోకాళ్ళుని దైవజనుడ దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ ఏపది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము కాబట్టి ఈ మూడవ గుంపు మరణించకుండా ఉండాలంటే ఆ అధిపతి ఆ మూడవ అధిపతి లక్ష నలభై సాదృశ్యం వాడు దేవునిని అట్లా అంటే ఈ ప్రవక్త దేవునికి ప్రతినిధి లాగున్నాడు తీర్పరి లాగున్నాడు కాబట్టి ఆయన ఆయనకి విజ్ఞప్తికుంటుండడు ఈ యాభై మందిని కాపాడు ఈ యాభై మందిని మన చమకు చనిపోకుండా కాపాడు ఇది ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ నీకు అర్థం కావాలా నీ ప్రార్థన ఈ మూడవ అధిపతి లాగుండాలా లేకపోతే తీర్పు బహు త్వరగా సంభవించబోతుందని మనకు చూపించండు దేవుడు ఆల్రెడీ కాబట్టి ఈ గొప్ప జన సమూహము ప్రపంచమంతటా చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరినీ దేవుడు రక్షించాలా అంటే వారి మీదికి ఆయన అగ్ని కుమరించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా నీ ప్రార్థన రీతిగా ఉండాలా నేను అది మీకు అనేక పర్యాలు చూపించిన ఆయనతో పాటు ఉండేవాడు కూడా దహించి అగ్ని లాగానే ఉంటాడు ఎందుకంటే నీలో ఉన్నది కూడా దహించే అగ్నినే అగ్ని అభిషేకం అనేది చూపించిన ఆ పుస్ట్ల అగ్ని నాలుకల వలె విభజింపబడి ప్రతి మీద వాలి దేవుని ఆత్మ ఆ రోజు అది అభిషేకం అన్నట్టు అంతకుముందు వాళ్ళు సేవ చేసినారు కదా దయ్యాలు వెలగొట్టినారు కదా పరుషురాత్మ నడిపింపు ఉంటే కానీ ఏసులో చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాక అగ్ని అభిషేకం జరిగింది వాళ్ళకి ఆ ఆ రోజు నుంచి విశేషమైన సేవ పరిచయ చేసినారు కానీ ఎక్కువ వాక్యాన్ని ప్రకటించినట్టు మనం చూస్తూ ఉంటాం వారు వారి జీవితాలలో ముఖ్యంగా పావుల విషయాలు చూస్తాం ఆయన అభిషేకం అంతా వాక్యం మీద పెట్టేసిండు ఎందుకు అంటే ఎక్కడవైనా ఆయనకి వాక్యంలోనే అందరూ వాక్యంలో ఎక్కడుంది చూపి వాక్యంలో ఎక్కడ ఉంది చూపి ఆయన కొట్లాడేవాళ్ళు అతనితో ఆయన అందుకు ప్రతి స్థలంలో వాక్యంతోనే చూపించాడు మనుషులకి ఆయన అభిషేకాన్ని అంత వాక్యం మీద అభిషేకాన్ని కృపావరల కొరకు వాడుకుంటా ఉంటారు స్వస్థతుల కొరకు వాడుకుంటారు కానీ మించి వాడుకున్నాడు ఆయన అభిషేకాన్ని బియాండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం అంటే ఆత్మీయమైన వరాలను అన్నిటినీ మించి ఆయన వాడుకున్నాడు ఆయన తలాంతులని నువ్వు నేను కూడా అట్లా వాడుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ నేను ఇంకా ఇంకొక ఐదు నిమిషాల వాక్యాన్ని ముగిస్తే ఎందుకంటే నైన్ అయిపోయింది నైన్ ఫార్టీ మనకి లాస్ట్ వాక్యం దాని తర్వాత ప్రార్థనలు కాబట్టి చివరికి ఒక వాక్యాన్ని చూపించేసి ముగించేస్తా ఏహెచ్కల్ గ్రంథంలో ఈ దహించు అగ్నికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు నీ సేవా పరిచర్యలో నువ్వు ఏం చేయాలనేది ఒకసారి చూడండి ఇరవై అధ్యాయంలో లూసిఫర్కి సంబంధించిన బోధ ఇది ఇరవై అధ్యాయం అంతా దేవుడు ఒక క్లూ మనకి ఇచ్చిండు అది గతంలో నేను చూపించిన లూసిఫర్ చేసిన తప్పు ఏంది చాలా మంది ఏమంటే వాడు అవిధేత చూపించిండి వాడు హవన్ మోసగించండి ఇట్లా మాట్లాడుతూ కానీ వాడు చేసిన అసలైన తప్పు ఏందనేది నేను మీకు గతంలో చూపించిన ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్ద పదమూడవ అధ్యాయంలో దేవుని తోట ఎగు ఏదెనులో ఉంటివి అంటే దేవుడు లూసిఫర్ ని ఆ తోటలో పెట్టిండు ఎందుకు పెట్టిండు అనేది మీరు అర్థం చేసుకోవాలా తర్వాత మాణిక్యము గోధిమి గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సోలిమాని రాయి మరకతము నీలము పద్మరగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఈ లూసిఫరు ఎట్లా కనిపిస్తాడంటే అంతా వాడి తల నుంచి వరకు అన్ని రాళ్లే వాడికి అన్ని అన్నట్టు ఇవి ఇవి రాళ్ళు ఇవి రాళ్ళు వాడి తలకాయ ఒక రాయి ఉంటే వాడి చేతులు ఇంకో రకరమైన రాళ్లలాగా అన్ని అన్ని రాళ్ళు రాళ్ళు ఉంటారు అది నేను మీకు తర్వాత కూడా చూపిస్తా ప్రకటన గ్రంలో ఒక దేవదూత అంత బాడీ అంత రాళ్ళు రాళ్ళు ఉంటాయి అది నేను మొన్న చూపిస్తూ ఆగిపోయినా చూపించలేక ఎందుకంటే టోటల్గా ఎక్కడో వెళ్ళిపోతుంది వాక్యం అని కాబట్టి దేవదూతలు అనిపిస్తారు అంటే రాళ్ళు రాళ్ళు ఉంటారు వాళ్ళ శరీరాలు బహు వింతగా ఉంటారు మనుషులు వికృతంగా ఉంటారు మనుషులు కాదు కదా వాళ్ళు వాళ్ళు వింతగా వికృతంగా ఉంటారు వాళ్ళని చూస్తే గజ వణుకుతారు మనుషులు అందుకే దూత ఎప్పుడు మనుషులని మనుషులని దర్శ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనిషిని దర్శించడానికి వచ్చినప్పుడు భయపడకూడ అనేటోళ్ళు ఎందుకంటే వాళ్ళని చూస్తేనే భయపడి మనుషులు మరియా కూడా వణుకుతుంది భయపడద్దు అని చెప్తున్నాడు లేకపోతే భయపడదని ఎందుకు చెప్పాలా దూత వణికిపోతున్నారు దేవదూతను చూస్తే వనికిపోతున్నారు వాళ్ళు వికృతంగా కనిపిస్తారు మన దేవుని స్వరూపంలో వాళ్ళు చేయబడలేదు కాబట్టి వాళ్ళు వింతగా కనిపిస్తూ ఉంటారు ఇందాక చెప్పేసినట్టు రాళ్ళు రాళ్ళు తలకాయ నుంచి రకాల వరకు రకరకాల విలువగల రాళ్ళలాగా ఉంటే అది ఏం జీవి నా ఆరు రెక్కలు ఉండే జీవిని వింత భయం కాదు ఎవరికైనా అంత ఎత్తున ఉంటుంది ఓ అంత పెద్దగా పొడుగుగా ఉండే ఆ జీవులను చూస్తే అంత పెద్ద రెక్కలు కలిగి వాళ్ళు ఎగురుకుంటూ వస్తుంటే ఎవడు భరించగలడు ఎవడు చూసి భరించలేడు భయపడిపోతారు గజగజ ఉంటారు ఎందుకంటారు చూడలేదు సృష్టిలో పద్నాలుగో వచనంలో వాడు చేసిన తప్పు గురించింది అక్కడ అభిషేకము నొందిన కేరువు ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి ఆదము అవలకి నేను నిన్ను ఆశ్రయంగా పెట్టి అందుకే నేను నిన్ను నియమించి తిని ఎందుకు లూసిఫర్ మీద అంతగా కోపం అంటే ఇక్కడ ఇవి చాలా తేటగా ఉంది నేను నిన్ను ఏదైనా తోటలో పెట్టినా మనిషి మనుషులను సృష్టించక ముందే నేను నిన్ను అభిషేకించిన లేకపోతే నువ్వు ఉండలేవు ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకం కేవలము మాంసము ఉన్న జీవులకే ఆత్మకి ఏ అవకాశం లేదా ఈ లోకంలో ఉండడానికి నివసించడానికి ఆత్మలు ఉండేవి అన్ని వేరే లోకం వారి ఎస్టేట్ వేరే వారి స్థానాలు వేరే ఈ లోకంలో ఉండేది శరీరలే శరీరం ఉండే వాళ్ళే జీవులు కానీ ఏ జీవన కానీ శరీరం ఉన్నదే ఉండగలవు చనిపోయినా ఉండలేవు ఈ లోకంలో అవి పోవాల్సిందే లోకాన్ని విడిచిపెట్టి కానీ నేను నిన్ను స్పెషల్గా అభిషేకించిన ఈ లోకంలో ఉండడానికి కొరకు ఈ లోకంలో ఉండాలంటే నువ్వు అభిషేకింపబడాలా అందుకు నిన్ను నియమించి ఎందుకు నియమించి తిని ఉండడానికి ఆ తమ్మ వాళ్ళకి నేను నువ్వు చేసిన పని ఏంది దేవునికి ప్రతిష్ఠింపడిన పర్వతం మీద నీవు ఉంటేవి కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుంటివి నీవు నింపున దినమున దినము మొదలుకొని పాపము నీ అందుకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థంగా ఉంటేవి అయితే దాని తర్వాత మనం చూస్తున్నాం నీ కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించి వచ్చితేవి గనుక దేవుని పర్వతం మీద నుండి ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని దేవుడి అపవిత్ర పరిస్థితుల నుండి ఇక్కడ వాక్యం చూడండి నువ్వు అన్యాయంగా జీవించినప్పుడు పాపం పెంచుకొని జీవించినప్పుడు దేవుని పర్వతం మీద ఉండలేవు లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప ఎవరు ఉండలేరు ఆయనతో పాటు భారత మీద తర్వాత అందుకు నేను నువ్వు అట్లున్నావు కాబట్టి నేను నిన్ను అపవితర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరుబు మళ్ళా చూడండి కాలుచింది అగ్ని ఉంది అక్కడ అగ్నికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం వీడు కూడా మండుతున్నవాడే లూసిఫర్ కూడా మండుతున్నవాడే దేవుడు కూడా మండుచున్నవాడే అవి దహించు అగ్ని కాబట్టి నిన్ను నన్ను కూడా మండుచున్నవాడి లాగా చేసిండు ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి ఈ విషయం ఏం తెలుసా నువ్వు ఆశ్రయంగా ఉన్నవు మండుతున్న వాళ్ళందరూ ఆశ్రయంగా ఉండాలా ఎవరికి ఆశ్రయంగా ఉండాలా లూసిఫర్ ఉండలేకపోయిండు అందుకు ఏశ్రో రావాల్సి వచ్చింది ఏస్రావి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక నిన్ను నన్ను ఆశ్రయంగా తయారు చేసిండు అందుకు నిన్ను అభిషేకించుడు అగ్ని చేత కాలు చిన్న రాళ్ల మధ్యన నీవు కను సంచరింపవు లూసిఫర్తో మాట్లాడుతున్నాడు నిన్ను నాశనము చేసి గతం ఆయన దృష్టిలో టైం చూడండి వీడు ఎప్పుడో నాశనం అయిపోయిండు సైతాన్ని ఎప్పుడో నాశనం అయిపోయిండు నేను నాశనం చేస్తాను అన్లే నీవు ఎప్పుడో నాశనం అయిపోయినావు వీడు పడిపోవడం చూసి బురాజులందరూ ఆశ్చర్యపోతానుంది వాక్యం ప్రకటన గ్రంథంలో పదిహేడవ వచనంలో ఉంది ఇక్కడ తర్వాత వాక్యాన్ని ముగిస్తున్నా నేను పద్దెనిమిదవ వచనం బహు ప్రాముఖ్యమైంది ఈ ఒక్క వాక్యం నీకు అర్థమైతే నీ సేవ విశేషంగా ఉంటుంది నువ్వు ఎట్లా సేవని ముందు కొనసాగించుకుంటావు భయపడకుండా అనేది ఇక్కడ ఉంది నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను ఇప్పుడు చూడండి వీడేమో కాల్తున్న రాళ్ల మధ్యలో ఉన్నవాడు కానీ వాడు చేసిన దోషం వలన అందుకు మనకు తెలుసు దుష్టులు దోషులు రెండు గుంపులు అవన్నీ మనకి ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చి వేయును జనులందరూ చుచ్చుండగా దేశ మీద నిన్ను బూడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు ప్రట చూసిన మనం నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణంగా ఉండవు కాబట్టి దేవుడు ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేసింది ఏంటంటే వాణిలో అగ్ని పుట్టించండు వాణిలో అగ్ని మండుతా ఇప్పుడు నీలో అగ్ని మండుతా ఉంది ఇప్పుడు నీకు అర్థం చేసుకోవాలా వాణిలో కూడా మండుతా మండుతానే ఉంది కాబట్టి వాడు కూడా కోప మనం చూసినాం ప్రకటన గ్రంథం పాండోద్యా లో వాడు లక్ష మందిని ఏం చేయలేక ఆ కోపంతోని లక్ష మందిని మ్రింగడానికి వాడు నీళ్లు క్రకుతే భూమి తన నోరు తెరుచుకొని నీళ్ళని మింగేసింది గొప్ప జనం మీద బడ్డిండి వాడు దాని తర్వాత దాన్ తర్వాత ఆ స్త్రీకి దేవుడు రెక్కలు ఇవ్వడం వలన ఆమె ఎగిరిపోయింది ఎగిరిపోయి అరణ్యంలో నివాసం ఉంది ఒక స్థలంలో ఆమెకి ఏర్పరిచింది దేవుడు అయితే ఆమె మీద ఉగ్రత వాడు ఏం చేసిండు తను కనిన ఆ మగ శిశువు వెంట పరిగెత్తిండు అని మనం చూసినాం అక్కడ వాక్యం కాబట్టి గొప్ప జన సమూహం వాడు నిన్ను నన్ను ఏం చేయలేక వాడి వాడి జీవన విధానం అది కానీ ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలా వాణిలో అగ్ని పుట్టింది దేవుడే పుట్టించుండు అగ్ని ఇప్పుడు ఏమవుతుందంటే వాడు కూడా అది ఆ అగ్నిని భరించలేకపోతున్నాడు వానిలో ఉన్న అగ్ని మరి కొంచెం ఎక్కువైనా వాడు బ్లాస్ట్ అయిపోవాల్సిందే అది మండుతనే ఉంది అందుకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు కూడా దహించు నీలో కూడా అగ్ని ఉంది కాబట్టి అగ్ని అభిషేకం పొందిన నువ్వు నువ్వు దుష్ట శక్తులు నిన్ను చూస్తే గచ్చ వణుకుతాయి ఎందుకంటే నీ దగ్గర కూడా అగ్ని ఉంది వాళ్ళలో అగ్ని పెట్టిండి దేవుడు ఆల్రెడీ వాళ్ళు మండుతనే ఉన్నారు ఆ లెవెల్ పెరిగే కొద్దీ ఆ మంట వాడు భరించలేక బ్లాస్ట్ అయిపోతారు అన్నట్టు భరించలేవు అన్నట్టు అది ఉంది అగ్నిని పెట్టేసిండు దేవుడు కాబట్టి సైతాను అనుచరులలో కూడా ఈ అగ్ని ఉంటుంది అందుకే వాళ్ళకి కోపం అన్నట్టు అగ్ని కోపానికి సాదృశ్యం తీర్పుకు సాదృశ్యం కాబట్టి వాడు రక్షణానుభవం లేనివాడు సైతాను అనుచరులు వాణికి కూడా బహు భయంకరమైన క్రోధము వ్యతిరేకత ఉంటది దేవుని బిడ్డల మీద కాబట్టి నువ్వేం చేస్తావు నువ్వు మోసేలాగుంటావా ఏలియలాగుంటావా నీ సేవ పరిచర్య దేవుడు నిన్ను ఈ లోకానికి తీర్పులాగా పెడతా అన్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకస్లకు నువ్వు తీర్పు తీరుస్తావనుంది వాక్యం అందుకొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇప్పుడు మటుకు మనము ఈ యొక్క తీర్పుని దుష్ట శక్తుల మీద అమలు పరచాలా మనం ఎందుకు అంటే లక్ష మందిని వాళ్ళు బంధించుకున్నారని ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యాలు వాళ్ళందరూ చిక్కబడ్డారని నీ శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలన్న వాక్యం ఎంతమందికి అర్థమైంది శత్రువు దగ్గర ఉన్న గవినిలో లక్ష నలభై నాలుగు మంది చిక్కబడ్డారు వారిని నువ్వు రావాల బయట అది నీ సేవ పరిచర్య కాబట్టి నీలో అగ్ని ఉంది దృష్టిని శక్తి దృష్టిలో కూడా అగ్ని మండుతుంది కానీ వాడిలో ఉన్న ఆ మంట వాడిని కాల్చివేస్తుందంట ఎప్పుడు కాల్చివేస్తుంది చెప్పండి ఏ స్ప్రం నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నేను కాల్చివేయను కాబట్టి ఎప్పుడైతే దహించబడుతున్న వాళ్ళ మనమందరం అగ్ని చేత మండుతున్న వాళ్ళ మనం మండేవాడు ప్రార్థన చేస్తే దుష్టుడు గజగజ వణుకుతాడు అగ్ని అభిషేకం లేని వాడిని చూస్తే వాడు భయపడాడు నువ్వు ఎంత గొప్ప సేవకులువైనా సేవకురాలు నీలో అగ్ని లేకపోతే వాడు నేను చూసి భయపడాడు ఎందుకంటే అది వాణ్ణి నాశనం చేస్తది వాణ్ణి అనుచరులైన దుష్ట శక్తులను నాశనం చేస్తుంది మళ్ళీ ఇటువంటి అగ్ని అభిషేకం కొరకు మనం ప్రయాసపడాలి ఎందుకంటే ఈ సీలింగ్ త్వరలో ముగిస్తుందని నేను చెప్పిన టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేసినాను ఈ వాక్యం ఈ సీలింగ్ త్వరలో ముగించబోతుంది ప్రవ్వా నాకు ఆ సీలింగ్ అవసరం అని నువ్వు ప్రేయర్ చేయాలి అగ్ని చేత నన్ను సీల్ చేసుకో అన్న ప్రార్థన నీకు నీలో దహించే అగ్ని ఉండాలి అందుకే ఎక్కువసేపు సమయం గడపాలా ప్రార్థనలో వాక్యం అగ్ని కదా వాక్యం ఎంతగా నీ హృదయంలో నాటుకుంటే అంత అగ్ని చెమవుతుంది నీలో అప్పుడు ఊహించుకోండి నీ ప్రార్థన ఎఫెక్ట్ ఎట్లుంటుందో వాడిని కాల్చి వేసి నశింపజేస్తాట దుష్టశక్తులను నశింప చేస్తా ఉంటే అటువంటి అగ్ని అటువంటి మండుచున్న సేవకుడు సేవకుని మీరందరూ తయారుగా కావాలంటే ఎక్కువ సమయం ప్రార్థనలో పెట్టండి అదొకటే మనకి ఈరోజు అవసరం వాక్యంలో బలపడుతున్నారు మీరు బాగానే ధ్యానిస్తున్నారు మీరు వాక్యాలు ప్రకటిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఎక్కువ మీకు ప్రార్థన అవసరం ఇది టైం ప్రార్థన సమయం ఇది ఆయన ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ స్త్రీ వచ్చింది ఎవరు రక్తస్రావం రంగళ స్త్రీ ఆయమే ఆయన చెంగు ముట్టుకున్నప్పుడు ఆయన నుంచి ప్రవాహం వెళ్ళిపోయింది నన్ను ఎవరో ముట్టిండ్రు నాలు పవర్ వెళ్ళిపోయిందిన్నారు లేదు ఇప్పుడు పవర్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థనలో కూర్చోడు రాత్రి అంతా ఆయనకు తెలుసు ఏశ్వరవ్కి ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయనలో పవర్ ఉండాలంటే ఎక్కువ ప్రార్థనలు ఉండాలా నైట్ అంతా ప్రార్థన చేసిండు ఉదయం అంతా అద్భుతాలు చేసిండు అదే సీక్రెట్ నీవు ఇప్పుడు పాటించు ఆ అగ్ని నింపుకో నీ శరీరంలో నీ ఆత్మలో నీ హృదయాలలో నీ ప్రాణంలో సంపూర్ణంగా నింపుకో ప్రార్థనా పూరకంగా విజృంభించి సేవ చేయి దుష్ట శక్తులకు తీర్పు తీర్చే సమయం వచ్చింది మనుషులని వాడి బంధకాల నుంచి బయటికి లాక్ వచ్చే సమయం ఆరంభమైపోయింది జీవితంలో నీ సేవలో ఇది ఇంకా తిరిగి వెనుక ముఖం చూసేది లేదు నగలిపై చేయి వేసేవాడు వెనుక చూడాడు కదా ముందుకు వెళ్ళిపోదాం ప్రార్థన చేస్తాం పరశు ద్రవ తండ్రి వందననాలనైనా కృపగల దేవా మీకు స్తోత్రాలనైనా మూష జీవితంలో తండ్రి మీరు చూపించినారు ప్రతిదీ వాక్యానికి సాదృశంగా బహు ప్రాముఖ్యమైన వాక్యం అన్న విషయాన్ని హెచ్చరించినారు కానీ చివరి కాలంలో అగ్నితో మీరు మామూలు సేవలు నడిపిస్తున్నారు దుష్టిని మీద విజయం పొందాలంటే వాణ్ణి బంధించాలంటే వాడి నుంచి మనుషుని బయట తీసుకొని రావాలంటే అగ్ని అభిషేకం మాకు అవసరం మీరు మాట్లాడుతున్నారు అటువంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆత్మాభిషేకంలో నడిపించండి నూతనంగా అగ్ని అభిషేకంలో నడిపించండి ప్రభ సీల్ చేసుకోండి విమోచ దినం వరకు వారి సేవల తర్మల్ అద్భుతాలు జరగాల ప్రభ అనేకులు రక్షలకు రావాలా ప్రభా గొప్ప జనాన్ని మీరు ఏరితిగైతే తండ్రి వారిని చూసి వారి కొరకు ప్రయాసపడినరు ఓ ప్రభ మార్గంలో వీళ్ళు మూర్చులు ధరని వారికి మీరు ఆహారం పెట్టి పంపించినారు మా సేవ జీవితం అట్లుండాలా ప్రభావ అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించి రాత్రి మంచి ధర దయచేసి వేకు నెల లేసి మిగు స్థుతించాలని చేపడమని ఏసు క్రీస్తురాన ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభువైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆమ్మెన్